స్తోత్రం ప్రభా పరిశుద్ధి మీకు వందనాలు ప్రభా మీ నామం మహిమార్థమై ఆన్లైన్ ప్రార్థనలో కూడిన ప్రభా రాన బిడ్డలను మీరు త్వరగా రప్పించండి ప్రభా మీ గొప్ప దేవుడు రాజా సర్వోన్నత దేవుడు ప్రభ సర్వశక్తి సంపన్నుడు ప్రభా వాక్యం చేత మాట్లాడండి వాటల ద్వారా మీరు మహిం పొందండి ప్రభా ఎంతో మందికి లేని భాగ్యం మాకిచ్చిన రయ్య బంగారు పదలకు లెక్క వందనాలు ప్రభా స్లు స్తోత్రాలైనా గొప్ప దేవుడవు తండ్రి మీకు వందనాలు ప్రభా మీరు ఆఖరి వరకు తుది శ్వాస వరకు ప్రభా ఈ యొక్క తీర్మానంలో మేము ముందుకు నడిపింపబడాల రోషం కలిగి జీవితాన్ని ప్రభా మీకు సమర్పించుకొని ఓ ప్రభా మీ కొరకు మేము జీవించాలా మీకు సమర్పితం లేని జీవితం ఈ లోకంలో ఎంతో గంభీరంగా ఆడంబరంగా జీవించినా గాని ఓ ప్రభావ వ్యర్థమే ప్రభా కాబట్టి సంపూర్ణంగా ప్రభా మమ్మల్ని మీకు సమర్పించుకొని ఓ ప్రభా మమ్మల్ని సంపూర్ణంగా మేము తగ్గించుకుంటూ ప్రభా మీ నామం ని మహిమపరుస్తూ మీ నామం ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ ప్రభా ఈ లోకంలో మేము జీవించాలా వెలుగు మయంగా ఈ లోకంలో కనబడాలా అనేకులకి ప్రభా యొక్క వెలుగుని ప్రభా మేము ప్రకాశింపజేయాలా వాళ్ళ మీద వాళ్ళు కూడా ప్రభా జీవితాలను మీకు సమర్పించుకోవాలా అలాంటి కృపా భాగ్యం మాకు దయచేయండి ప్రభా పరిశుద్ధాత్మ శక్తి అగ్ని అభిషేకం ఆత్మాభిషేకం మాకు దయచేసి మమ్మల్ని ముందుకు నడిపించి ప్రభా మీ నామ మహిమార్థమై జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి మమ్మల్ని వాడుకొని ప్రభ మీరు మహింపొందామని యేస్సు క్రీస్తు పరిశుద్ధ నామము తండ్రి ఆమెన్ nanu varu na kuduramaina na talli dandrule na cheyi vidachina nanu varu na kuduramaina na talli dandrule na cheyi vidachina ekshanamaina nannu marvakunda aa aa క్షణమైనా నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తు కొంటివే నీ ప్రేమతో నన్ను హత్తు నా తోడుగా ఉన్న వాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే నా పక్షము నా నిలచువాడవే నా పక్షమునా నిలచువాడవే nada aerya munivesaya yesaya yesaya yesaya yesaya కృతజ్ఞతస్తుతులు నీకేనయ్యా కృతజ్ఞతస్తుతులు నీకేనయ్యా నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకొంటివే నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటే నీ ఎడమచేయి నల క్రింద ఉంచీ ఆ నీ ఎడమే నల క్రింద ఉంచి నీ కుడి చేతితో నను హత్తు కొంటివే నీ కూడి చేతితో నను హత్తు కొంటివే నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే హృదయము పగిలి வேதனலோனா கண்ணீரு பொங்கே పరిస్థితులలో ಹೃದಯము పగిలి వేదనలోనా கண்ணீரு பொங்கே పరిస్థితులలో ఒడిలో చేర్చి ఓదార్చువాడా ఒడిలో చేర్చి ఓదార్చువాడా కన్నీరు తుడచిన కన్నా తండ్రివే నా కన్నీరు తుడచిన కన్నా తండ్రివే నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే నా పక్షమున నిలుచువాడవే Nā pakṣamun niluchu vāđavē, nā dairya muni vē sayā, nā dairya muni vē sayā, Aisayā, Aisayā, Aisayā, Aisayā, Aisayā. Ai కృతడుగా ఉన్నవాడవే అల్లు సూత్రం ప్రభా పరిశిధుల గొప్ప దేవ జీవం గల ఇసయ్య మహోనతుడకు తండ్రి మహిమ స్వరీపగ దేవ కృపా మైడానికి అన్నలు గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా కాచి కాపాడినైనా ఈ యొక్క మధ్య మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపను మాకు బట్టి నీకు ఎంతో వందాలు మీరే మమ్మల్ని కాచి కాపాడి సజీవ్ లెక్కలో నిలబెట్టుకున్నారైనా గొప్ప దేవానికి స్థుతులు స్తోత్రమైనా ఎవరికి లేని ధన్యత భాగ్యాన్ని కృపను నీకు ఎంతో వందాలని ఇస్తాయా ఈ యొక్క మీ వాక్యం మేము ధ్యానించబోతుండగా ప్రోవా మా హృదయాలను మా జీవితాలను ప్రభావ సరి చేయండి మీ వాక్యానికి అనుకూలంగా అంగీకరంగా ఉండాలనే సహాయపడినయినా వాళ్ళు బలహీనతలు ఉంటే మీకు ఆయస్తికరమైన జీవితం ఉంటే వాటిని ఒప్పుకుంటున్న విషణమైన మాకు క్షమించండి మా ప్రార్థన ఆలకించండి మాకు చెవి యోగ్యాన్ని ఓ దేవా మీకు కృపించమని ప్రార్థిష్టమైన మీ నూతనమైన పరిశుద్ధ ఆత్మాభిషేకం పర్వకొక జ్ఞానం మాకు అనుగ్రహించిన అయినా వాక్యంలో నీ మా ఆత్మీయ నేతలు మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న తండ్రి ఆమెన్ హల ఆ నిన్నటి దినం మనం ఆమోసు గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానించినాము గ్రంథంలో నుంచి వాక్యం ధ్యానించినాము కాబట్టి ఈ యొక్క అంశము ఎందుకు ఈ యొక్క అంశం మనం తీసుకుంటూ ఉన్నప్పుడు ఒక విషయం దేవుడు చూపించింది ఏంటంటే మొదటి అధ్యాయంలో ఆమోస గ్రంథము ఒక నిమిషం లేదా ఆమోస గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచ్చే నుంచి మనం చూద్దాము యూధార యూధారాజైన ఉజ్జియ దినిమల్లోను ఇజ్రాయెల్ రాజు యహోయాసు కుమారుడైన ఎరోబము దినిమల్లోనూ భూకంపము కలుగుటకు రెండు సంవత్సరముందు అంటే ఈయన ఏ రాజుల కాలంలో ప్రవచించిందంటే భూలోకము భూకంపం జరగక రెండు సంవత్సరాల ముందు ఇజ్రాయేల్ గుర్చి తెకోవలోని పశువుల కాపరలో ఆమోసు కలిగిన దర్శన వివరము చూడండి ఇది మనం ఎట్లా అర్థం చేసుకుంటాం ఇది ఆ ఒక విషయంలో మనం అర్థం చేసుకుంటే పతి రాజుల కాలంలో ప్రవక్తలు ప్రవచించిండ్రు ఎందుకు దేవుడు ప్రవక్తను లేపుతుండే ప్రవక్తలు ఆ కాలంలో ఎంతగానో ప్రయాస ప్రభు కొరకు ఎంతగానో దీన స్థితిలో ఉన్నారు వాళ్ళు కాబట్టి ప్రభు చెప్పిన ప్రతి వాక్యానికి ఆయన మాటకు విధేత చూపించి తన ప్రజలైన ఇస్రాయేళ్లు నశించిపోతున్నప్పుడు వాళ్ళు సరైన మార్గంలో లేనప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఇది మనము ఆ క్రొత్త కాలంలో కూడా మనం చూస్తాం ఇది ఒకసారి మనము లోకాస్తు వార్త ఆ అధ్యాయానికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేస్తాము లోకాస్తు అధ్యాయము లోకాస్తు వార్త అధ్యాయము మొదటి వచ్చిన మనం చూస్తాం ఇక్కడ పాత నిబంధన కాల చివరి ప్రవక్త యోహోన్ భక్తుడు ఇక్కడ కూడా అదే విషయం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ఆ లో ఏం జరిగింది ఆమోసు గొర్రెల కాపరి పశువులను కాసుకునేవాడు పశువులు అంటే తెలుసు కదా పశువులు వాడికి ఏం తెలీదు అవి ఏదో జీవాల్లాగుంటాయి వాళ్ళు అవి అయితే తోలుకుంటూ కాచుకుంటూ ఆయన మేడి అమ్ముకునేవాడు మేడి కొట్టుకొని దాంతో జీవనం పోషించేవాడు ఆమోస్ అంటే అంటే ఒక సాధారణమైన వ్యక్తి అతనికి ఎలాంటి ఐడెంటిటీ లేదు ఎలాంటి ప్రాధాన్యత లేదు ఒక సాధారణమైన వ్యక్తి పశువులు కాసుకుంటూ కాపలు కాసుకుంటూ ఉన్నాడు అక్కడ మేడి పనులు ఎరుకుంటూ ఉన్నాడు ఆ రాజులు కాలంలో ఈయన ప్రవచించినట్టు మనం చూస్తాం కాబట్టి అదే రాజుల కాలంలో మీకా ప్రవచించిండు ఆ రీతిగానే యోనా ప్రవచించిండు ఇంకా ఎంతో మంది ఏషియా ప్రవచించిండు ఎంతో మంది రాజుల కాలం ప్రవచించిండు అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది క్రొత్త కాలంలో కూడా అది మనకి దేవుడు చూపిస్తున్నాడు మూడో అధ్యాయం యోహో లూకాస్ వార్త మూడో అధ్యాయం మొదటి వచ్చినంలో తిబేరి తిబేరి కైసరు ఏలుబడిలో అంటే ఈయొక రాజు పదనైదవ సంవత్సరం యూదయకు పొంతి పిలాతు అధిపతి గాను గలయాకు హెయిదు శతాధిపతిగాను ఇూరయాకోని దేశమునకు అతని తమ్ముడైన ఫిలిప్పు శతాధిపతి గాను అభినేలే దేశమునకు లూసాయను అధిపతి గాను అన్నయ్య కైపాయో ప్రధాన యాజికులు ఉన్న కాలం అంటే ఎరుసలేమ్ లో ఆ టైంలో అరణ్యంలో ఉన్న కాలం అన్నయ్య కాయపాయు ప్రధాన యాజకుడికి ఉన్న కాలం అంటే ఈయన ఒక ప్రధాన యాజకుడు ఈ అన్నయ్య అనే అన్న అనేవాడు ప్రధాన యాజకుడు ఆ ఉన్న కాలంలో అరణ్యంలో ఉన్న జకర్య కుమారుడు అనే యోహో వద్దకు దేవుని వాక్యము వచ్చెను ఇది మనం అర్థం చేసుకోవాల చూడండి ఇక్కడ ఆమూసు గ్రంథం మన మొదటి అధ్యాయకి మనం వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ కూడా ఏముంది అక్కడ ఇస్రాయల్ని గుచ్చి తెకోవలోని పశుల కాప తెకోవా అనే ప్రాంతానికి సంబంధించిన వాడు ఈ ఆమోసు అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాడు పశువులు కాసుకునేవాడు కానీ దేవుడు అతను దర్శన రీతిగా మాట్లాడి నడిపిస్తున్నాడు ఇది మనం అర్థం చేసుకోవాలా పాత నిబంధన కాలంలో కూడా ఆ ప్రధాన యాజకులు ఉన్నారు ఈ యొక్క అధ్యాయంలో ఏడో అధ్యాయం చూస్తే అమ్మజ అక్కడ ఆ కాలంలో ఎరోబామ్ కాలంలో ఈయన మనం చూస్తాం ఏడో అధ్యాయంకి వచ్చే మనకు తెలుస్తుంది కాబట్టి ఆ కాలంలో ఆ అమజ్య ఉన్నాడు యాజకుడిగా ఉన్నాడు చూడండి యాజకుడిగా ఉన్నాడు కానీ యాజకుడు ఏం చేస్తున్నాడు అక్కడ యాజకుడు ఒక విషయము ఆ చెప్తున్నాడు అక్కడ అమధ్య ఆ పశువులు కాసుకునేవాడు పశువులు కాపురంటే తెలుసు కదా అంటే ఆ పశువులు కాసుకున్నాడు ఎట్టు చదువుకుంటాడా మంచి మంచి మంచిగా చదువుకున్నవాడా జ్ఞానవంతుడా కానే కాదు పశువులు కాసుకునేవాడు అంటే దేనికి పనికిరాను అన్నట్టు దేనికి పనికిరాని వాళ్ళనే దే ఆ కాలంలో పశువులను కాసుకోండి మంచిగా చదువుకునే వాళ్ళని పశువులు కాసుకురాడు అని ఎవ్వరు గాయరనట్టు అంటే ఈ ఆమోసు గొర్రెల కాపరైన కూడా ఉంది కాబట్టి పశువులను కాసుకుంటే వాడు జీవనం సాగించేవాడు తర్వాత మేడి పండ్లు ఎక్కువ వేసి కోసుకొని జీవనం సాగించేవాడు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అలాంటి ఆమోసుని దేవుడు ప్రవచనం దర్శన రీతిగా మాట్లాడి ఇస్రాయల్ ప్రజలకు పోయి ప్రవచనం చెప్పన్నాడు ఇది కొద్దిగా ఆశ్చర్యకరమైనది ఇక్కడ ఈ యోహోన్ నిబంధన కాలంలో చివరి ప్రవక్త యోహాన్ భక్తుడు ఇక్కడ లూకాస్ వార్త మూడో అధ్యాయంలో చేస్తే ఆయన అన్నయ్యకు అయిపోయే ప్రధాని అధికారులు అక్కడ కానీ అయినా గానీ దేవుని వాక్యం ఎవరైతే వెళ్ళింది యోహాన్ భక్తుల దగ్గరికి వెళ్ళింది దేవుని వాక్యం ఇది మనం అర్థం చేసుకోవాలా ఈ ప్రిన్సిపల్ మనం నేర్చుకోవాలా ఎందుకంటే దేవుడు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎట్లా ఉండాలా అనే విషయము ఇక్కడ మనం గ్యాప్కం చేసుకుంటున్నాం ఆయన వాక్యముని ఎద్దకు వచ్చినప్పుడు ఏ రీతిగా ఆమోసు విధేయత చూపించిండు ఇది మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు ప్రపంచ మనం చూసుకుంటే ప్రతి దేవుని సేవకులు ఎద్దకు దేవుని వాక్యం వచ్చింది కానీ ఎవరు ఎవరు విధేయత చూపిస్తున్నారు ఎవరు విధేయత చూపిస్తలేరు అనేది ఇక్కడ నుంచి మనం చూడాలి వాక్యం జాగ్రత్తగా మనం అయితే ఇక్కడ మనం చూస్తే నాకు అనిపిస్తుంది ప్రవ్వా ఒక ప్రాంతంలో ఒక సేవకులు ఉంటే మరి ఇంకొక ప్రా ఆ ప్రాంతం ఇంకొకరిని ఎందుకు పంపుతున్నావు ప్రవ్వా అని మనకు ప్రశ్నించవచ్చు కదా మనకు కూడా వస్తుంది డౌట్ ఏంటంటే ప్రవ్వా అక్కడ చాలా మంది సేవకులు ఉన్నారు కానీ అక్కడికి ఎందుకు పంపిస్తున్నావు ప్రవ్వాంటే నువ్వు వెళ్లాల్సిందే ఎందుకంటే అప్పుడు నాకు అర్థమైంది అంటే అక్కడ యాజకులు ఉన్నారు సేవకులు ఉన్నారు కానీ దేవుడు ఎందుకు ఆ పంపిస్తున్నా అక్కడ అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు అమాజీ అక్కడ ఎరవబొమ్మ రాజు దగ్గర ఉన్నాడు కానీ ఆ రాజు దగ్గరున్న ప్రవక్త ఏం చేస్తుంటే రాజు విగ్రహహారతం చేస్తుంటే తప్పు మార్గంలో పోతుంటే యాజకుడు హెచ్చరించాల కానీ యాజకుడు పని ఏందంటే పాత నిబంధకాల ఎంత తప్పు చేసినా గానీ ఒక గొర్రె పిల్లలు బలి అర్పిస్తే వాడు పాపం పోతుంది తర్వాత వాడు మామూలుగా యధావిధిగా జీవిస్తున్నాడు మళ్ళా సంస్థానికి ఒకసారి ఆ రిజితే పాపం ఒప్పుకుంటున్నాడు మళ్ళీ చేస్తున్నాడు ఒప్పు ఈ రీతిగా జరుగుతూ ఉంది పాత నిబంధకాలం అంతా అట్ట జరిగింది అందుకు పాపం తీసివేయబడలేదు కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏసు ప్రవే సంపూర్ణమైన బలిగా అర్పించబడి శాశ్వత కాలానికి మొత్తానికి పాపం లేకుండా చేసిండు ఆయన ఎంత గొప్ప దేవుడు కాబట్టి అలాంటి గొప్ప దేవుడు ఈ చివరి కాలంలో ఆయన మన ఉండి మనకి ఇవన్నీ నడిపిస్తా కాబట్టి అక్కడ యాజకులు ఉన్నాడు కానీ యాజకులు ఏం చేస్తారు యాజకత్వం చేస్తలేరు గొర్రెల కాపర్లు గొర్రెలు కాస్తలేరు కానీ ఈయన పశువులు కాస్త గొర్రెలు కాస్తున్నాడు ఆశ్చర్యం కదా పశువులు కాసేవాడు గొర్రెలు ఎట్లా కాస్తాడు వాడు పశువులకు సంబంధించిన జ్ఞానమే ఉంటుంది కొన్ని గొర్రెలు సంబంధించిన జ్ఞానం ఎట్లొస్తుంది అది ప్రభు తప్ప ఎవ్వరు ఇవ్వరు ఈ ఆమోసు ఎట్లా పోయి ప్రవచించింది ఆయన ఈరోజు ప్రపంచం అంతట్లో మనం చూస్తే ఒక్క ప్రాంతంలో ఐదు సంఘాలు ఉన్నాయి ముఖ్యంగా నేను నేను వెళ్ళే ప్రాంతం రేపు క్రిస్టమస్ ఆ టైంకి డిసెంబర్ నెల దగ్గర దగ్గర వన్ ఇయర్ నేను ఆ ప్రాంతానికి పోవటం ఐదు మంది సేవకులు ఉన్నారు అక్కడ అంటే నాకు అనిపిస్తుంది ఎందుకు ప్రభు నన్ను అంతగా అంతకాలం నుంచి అదే ప్రాంతం నడిపిస్తున్నావు అంటే అక్కడ ఉన్నారు కొంతమంది కానీ వాళ్ళు ఆ వాళ్ళ సంబంధించిన ప్రాంతాల్లో ఎంతో మంది సువార్త తెలియని గ్రామాలు ఉన్నాయి అవకాశం ఉన్న అవకాశాలున్నా కానీ వాళ్ళు చెప్తలేదు సువార్త చూడండి అక్కడ సంఘాలు నడిపించిండు నన్ను కొంతకాలం ఆ సంఘాలు అన్ని సంఘాలు వాక్యం చెప్పించిండు కానీ తర్వాత ప్రభు చెప్పిండు ఇప్పుడు నువ్వు అనిల్ దగ్గరికి వెళ్ళాలా అవన్నీ కానీ ఒక వ్యక్తి ద్వారా దేవుడు పరిచయం చేసిన ప్రభు నేను ఎట్టలరా ప్రభు అని నాకు ఒక ప్రశ్న వచ్చింది ఏం చేయలే ప్రభు అంటే నేనున్నా కదా నేను నడిపిస్తా కాబట్టి ఒక బ్రదర్ పరిచయం వెండు అతను వాక్యాన్ని స్పందించి అన్ని సంఘాలు ఒక సంఘంలో ఒక సంఘానికి వ్యక్తి ఆయన ఆ వాక్యాన్ని స్పందించి ఆయన చూసి బ్రదర్ మా ప్రాంతంలో మా ఏరియాలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి అన్నిళ్ళు ప్రాంతాలు మీరు రాగలరా మీరు హైదరాబాద్ నుంచి మీరు వస్తారు కదా ఒకవేళ మీరు రాగలరా అని చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది ఎందుకంటే మన ప్రయాసం కూడా అదే కదా హైదరాబాద్ నుంచి వచ్చేది ఏముంది ఎక్కడి నుంచి వచ్చేది ఏముంది మనకు మనకు పని కావాలంతే ఆత్మల సంపాదన పని కావాలి మనకు తర్వాత దేవుడు అక్కడి నుంచి సంఘాల నుంచి అని దగ్గర నడిపించాడు ఆ బ్రదర్ ద్వారా ఆయన చెప్పిండు సార్ మేము చెప్తా ఉన్నాము ఇక నీ పాస్టో అంటే వాళ్ళ గురించి చెప్తున్నా ఆయన వీళ్ళు ఆదివారం వస్తే సంఘం నడిపిస్తారు సార్ సోమవారం నుంచి యధావిధిగా ఉంటారు తర్వాత ఆదివారం చూస్తారు తర్వాత ఎక్కడికి పోవరు సరే ఎవరు వాకింగ్ చెప్పరు ఆ సంఘం వాళ్ళ వరకే చెప్తారు అవి కూడా సరిగా ఉన్నాయి అంటే లేవు ఇది సార్ పరిస్థితి నాకు మటుకు వేదన ఉంది చెప్పాలని ఎన్నో చెప్పినాక నన్ను వాళ్ళు స్పందిస్తున్నారు అంటే మీరెవరో దేవునికి ఆత్మలో పట్ల భారం కలిగిన వాళ్ళ ఎంతో భారం కలిగిన వాళ్ళు ఉంది దేవుడు మాకు భారం బ్రదర్ అని చెప్పని మనం మన గురించి ఏం లేదు కదా ప్రతి దేవుడు భారం ఇచ్చిండు అప్పుడు నాకు ఎంతో సంతోషం పంపిస్తే ద్వారా ఇప్పుడు రెండు సంఘాలు అక్కడ స్థాపింపబడ్డాయి ఫస్ స్టార్టింగ్ ఇద్దరు ముగ్గురు వచ్చేటోళ్ళు ఇప్పుడు ఇరవై మంది వస్తున్నారు ఇరవై మందికి పైగా వస్తున్నారు రెండు రెండు చోట్ల అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది అది ఎక్కడ తెలుసా అన్నిలు రెడ్డీస్ మధ్య అన్ని రకరకాల తెగల మధ్యలో అక్కడ వాక్యం సువార్త ప్రకటించబడుతుంది చూడండి అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమైపోయినట్టు అంటే ఇక్కడ కూడా అదే అదే జరుగుతుంది కదా నేనేదో నేను చేసా చెప్పలేను వాక్యం ఉంది ఇక్కడ ఆమోసు అక్కడ ఉన్న అక్కడ అమర్జన యాజకుడు ఉన్నాడు కానీ ఆ మోసినందుకు దేవుడు పంపిస్తున్నాడు సరైన యాజకత్వం వాళ్ళు చేస్తలేరు యాజకులు చేస్తలేరు అందుకే దేవుడు మాట్లాడుతుండడు అక్కడ అందుకే చూడండి రెండో వచ్చినంలో అతడు ప్రకటించినది సియోనులో యహోవా సియోనులో నుండి గజ్జించున్నాడు కాబట్టి ఆయన గజ్జిస్తాడు ఆయన స్వరము ఉరుములాంటిది ఆయన స్వరము ఉరుము వంటిది ఆయన స్వరము వింటే మనుషులు గజ ఈ భూమి ఉనికిపోతుంది ఆయన స్వరం వింటే అంత గంభీరమైన దేవుడు ఆయన అలాంటి గొప్ప దేవుడు ఆయన స్వరము వినిపిస్తుంటే అక్కడ నుండి ఆయన సియోన్ గర్జిస్తున్నాడు తర్వాత ఏముంది అక్కడ ఎరుశీలం నుండి తన స్వరము వినబడ మరి సియోన్ అంటే ఏంది ఎరుశలం అంటే ఏంది సియోను అంటే పాత నిబంధన కాలంలో సియోను పర్వతం మీద ఆయన ఉండేటప్పుడు ఆయన నివాస స్థలం అర్థం చేసుకుంటే ఎరుశలం నుండి తన స్వరం సియోన్ నుంచి ఆయన గర్జిస్తున్నాడు తర్వాత ఎరిశీల్యముల నుండి ఆయన స్వరం వినిపిస్తుంది అంటే ఆత్మీయ దశలను అర్థం చేసుకోవాలి ఎరుశీలేం అన్నప్పుడు ఆత్మీయ దశలో పర్లోక రాజ్యానికి సాధ్యము పరిశుద్ధుల పట్టణానికి సాధిష్టం ఏసు ప్రభుకి సాధుశ్యం ఈ రోజు నీకు నాకు కూడా సాధృష్టం ఆ సియోను అంటే అది ప్రకృతి సంబంధమైన ఎరుశీల్యం కాదది అది ఆత్మీయమైన ఎరుశీల్యం ప్రకటన గందలో మనం చూస్తాం అది దిగి వస్తుంది కిందికి పరిశుద్ధులతో కూడి ఆ ఎరుశీల్యం అంటే అది పరిశుద్ధమైంది ఏసుప్రభు పరిశుద్ధుడైన కాబట్టి ఆ ఆ ప్రభు ఆ ఎరిశల్యం అనే మందిరం అంటే ఆత్మీయ దశలో ఆ మందిరం నువ్వు కాబట్టి నీలో నుంచి దేవుని స్వరం బయటికి రావాలా అని మనం అర్థం చేసుకోవాలి వాక్యం ఎరుశలేం అన్నప్పుడు క్రొత్త నిబంధన కాలంలో కానీ అక్కడి నుంచి ఆయన స్వరం ఇస్తుంది కాబట్టి దేవుడు పాత నిబంధన కాలంలో నుంచి మాట్లాడితే క్రత వచ్చే వరకు అది ఆత్మీయంగా తయారైపోయి ఎరుశలెం నుంచే స్వరం వస్తుందంటే ఇప్పుడు ఎరుశలేం మందిరం ఎరుశలేము ప్రాంతంలో దేవుని స్వరం ఉందా ఎరుసలేము మందిరం అని పేరు పెట్టుకుంటున్నాను ఎరుసలేము నివాసులు అని ఉంది శ్రీయోనపు నివాసులు అని కానీ ఆయన స్వరం బయటికి రావాలా దేవుడు నీలో ఉన్నాడు ప్రభు మనలో ఉన్నాడు కాబట్టి ఆయన స్వరం మనము వినిపించాల మనుషులకి ఎందుకంటే అక్కడ యాజకులు ఏం చేస్తారో ఈ లోక జీవిస్తా ఉన్నారు అందుకు దేవుడు లేపిండు అతను ఆ మాట చెప్పేసరికి నాకు ఎంతో సంతోషం అనిపించింది ఇప్పుడు అక్కడ ఇద్దరు సేవకులు తయారైనారు రీతిగా ఇద్దరు మంచిగా వెళ్తున్నారు కానీ ఒకటి ప్రార్థన చేస్తున్న ప్రభావ ఒక వెహికల్ అక్కడ అవసరం ఎందుకంటే అవన్నీ లోపల ఉంటాయి గ్రామాలు లోపల ఉంటాయి ఆటోలు సరికుండము చీకట పడితే కనీసం మనుషులు కూడా తిరగదు ఆ అంత భయంకరంగా ఉంటుంది కానీ వాళ్ళు సాయంత్రం పొట్టే రమ్మంటారు అయితే నిన్నొక్క దేవుడు ఒక అద్భుత కార్యం చేసారు నిన్న వారం నేను పోలేదు అటు వారం ట్రైబుల్కి వెళ్ళిపోయాను కానీ టూ టూ వారాలు నేను పోలే అతను అన్న నేనే మేనేజ్ చేసుకుంటాను అని చెప్పి సరే మంచిది బదర్ అని చెప్పిన నిన్న వారం ఏం చేశారంటే ఇతను పోనీకి బండి అవకాశం లేదు ఇతను కూడా సాధారణ వ్యక్తే పాపం అయితే వాళ్ళు ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే సార్ పాస్టర్ గారు ఇంకా మీరు రాలేదు ఏందంటే అమ్మ ఇట్లా బండి ఇట్లా ప్రాబ్లం ఉందమ్మా ఎట్లా అంటే అవునా పాస్టర్ గారు మీరు అక్కడే ఉన్నప్పుడు మేము వస్తామని చెప్పి వాళ్ళు వచ్చి బండి తీసుకుని వచ్చి అతను తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన నడిపిన తర్వాత తీసుకొచ్చి నైట్ వాళ్ళు ఇంటికాడ వదిలిపెట్టేసిపోయిండ్రు చూడండి వాళ్ళకి అది అన్నిలు వాళ్ళు వాళ్ళకి ఎంత ఆసక్తి ఉందో చూడండి అది వేరే అయితే ఏమంటారు పర్లేదు రేపు వారం చూసుకుందోళ్ళు వేరే అని చూడండి మనం ప్రయాస పడితే గాని మనం ఫలం రాదు మనకి చూడండి వాళ్ళకి ఎంత ఆశ ఉంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి పాస్టర్ గారిని ఈ రోజు పాస్టర్ గారు బావాలంటే బండి రావాలా ఉంటే అన్ని సౌకర్యం ఉంటేనే సేవకి లేకుంటే లేదు కాబట్టి అక్కడ వాళ్ళ ఆశ ఎట్లుంది సేవకుని తీసుకొచ్చుకోవాలని మనం బోయ్ అని చెప్పి వాళ్లే వచ్చి తీసుకెళ్ళాను ఇది రివర్స్ ఉందా లేదా కాబట్టి మనం ఎక్కడ పోయి వాక్యాన్ని ప్రకటించినా వాళ్ళు స్పందిస్తారు దేవుడు చెప్పిండు మనకి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం చెప్పిండు మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు జరుగుతాయని అవి జరుగుతున్న అక్షరాల వంద శాతం జరుగుతున్నాయి అట్లాంటి కార్యాలు మన జీవితంలో మన సేవలు జరుగుతాయి కానీ మనం పోయి ఆయన స్వరం మనం వినిపించాల మనుషులకి స్పందిస్తారు అనేకులు చూడండి అనేకులు స్పందిస్తారు కానీ అక్కడ వాక్యం ఏం చెప్తుంది చూడండి అతడు ప్రకటించినది ఏమనగా సీయనుల నుండి యహోవా సీఎన్ల నుండి గర్జించుచున్నాడు నుండి తన స్వరము వినిపింపజేయడం కాపరులో సంచరించు మేత భూములు దుఃఖించుచున్నాయి మేత భూములు భూమి అంటే గొప్ప జనం మనుషులకి సాదుష్యం వాళ్ళు సంచరించే స్థలాలు ఎట్టున్నాయి అంట దుఃఖిస్తున్నాయి అంట పత్తి సంఘం ఈరోజు దుఃఖిస్తుందా లేదా వాళ్ళ ఆత్మలో ఘోషిస్తనే నువ్వు చూడగలవు అట్లా ఇస్కేలకు దేవుడు కన్నమే చూపించు ఇసలు మందిరంలో ఎలాంటి ఘోరమైన ఆ చతుస్పరద జంతువులు ఈ రోజు వాళ్ళ హృదయాలను దేవుడు మనం చూపిస్తాడా లేదా వాళ్ళ ఆత్మలు లోపల లోప చూస్తే ఎంతగా వాళ్ళకి క్షీణిస్తున్నారు అనట్టు కానీ కాపర్లు సంచరిస్తున్నారు అక్కడ ఉన్నారు కాపర్లు కానీ భూమి ఎందుకు ఎందుకు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి దేవుని ఆత్మ ఎందుకు ఘోషిస్తుంది వాళ్ళు సరైన మార్గంలో నడిపిస్తలేరు కాపర్లు ఎంత భయంకరమా కుట్రలు చేస్తూ ఉంటారు కదా రానియకుండా ఈడెవడో వచ్చిండో మనం మన ప్రాంతానికి ఎవరు వాళ్ళు ఈతలు పోతున్నాడు చూడండి ఎన్ని చేసినా కానీ ఆయన కార్యం ఎవరు ఆపలేరు ఇది మనం అర్థం చేసుకోవాలా అది ఎండిపోయినాయి కరిమేలు పర్వతాలు శిఖరాలు ఎండిపోతున్నాయి వాడిపోతున్నాయి అంట ఎండిపోతున్నాయి మొత్తం ఆ పర్వతాలు ఎండిపోతున్నాయి అంటే వాటిని లేదు కానీ కరిమేలు అంటే దానికి అర్థం కరిమేలు అంటే ఎట్లా ఉంది సంగం ఈరోజు అందాలా ఉద్యా వనమ ఓ క్రైస్తవ సంగమ్మ పుష్పించలేక ఫలించలేక మూడయ్యే మిగిలేవ నువ్వు అని పాట పాడుతుంటాం కదా మనం కాబట్టి కర్మేలు వాళ్ళు కాపర్లు సంచరించే స్థలాలు దుఃఖిస్తున్నాయి భూములు దుఃఖిస్తున్నాయి భూమి ఎందుకు దుఃఖిస్తే భూమికి దుఃఖిస్తే అని అర్థం ఉంటుందా భూమి మనుషులు అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ ఆత్మలు దుఃఖిస్తున్నాయి ఎందుకు ఎవరు మమ్మల్ని విడిపింపగలని అందుకే రోమిలక్షణ పత్రిక మనం చూస్తాం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల మూలుగుతూ ప్రసవ వేదన పడుతుందంట ఎవరు మమ్మల్ని విడిపిస్తారని ఆ రీతిగా ఉంది ఈరోజు అందుకు అమధ్య అక్కడ ఉన్నాడు యాజకుడు కానీ అమధ్య ఏం చేస్తున్నాడు యాజకుడు సరైన యాజకత్వం చేస్తలేడు అందుకు ఎక్కడో పశువులు కాసునే ఆ దేవుడు పంపిస్తున్నాడు ఈ రోజు మనకు అన్ని దేవుడు ఇచ్చిండు కదా ఇది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది పనికిరాని వాడిని దేవుడు ఎట్ట పంపిస్తారు ఇది విధానం దేవుని విధానం అంతే అక్కడ విధేయత సంబంధించింది అక్కడ ఎంతో మంది పశుల కాపలు ఉండొచ్చు కదా ఆమోసులాగా కానీ ఆమోసు దేవుడు అందరూ అవకాశం ఇచ్చి కానీ ఆమోసు స్పందించి వెళ్ళి ఈయన చెప్పిండు ఈయన దేవుడు అని ఒక దశలో దేవుని స్వరం కూడా దేవుడు ఆయన స్వరము మనుషుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు బిడ్డలు కదా ఏర్పరచుకున్న వాళ్ళ ద్వారా మాట్లాడుతూ అది మనం గ్రహించాలి జాగ్రత్తగా ఈయన చెప్పేది ఏంది అని అనుకుంటే స్వరం వెళ్ళాము అయన ప్రతిక్షణం ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు ఎవరొక ద్వారా మాట్లాడుతున్నారు నిరుగు పొరుగు వాళ్ళ ద్వారా నిత్య దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనం ఆ రీతిగా ఉన్నప్పుడు చూడండి ఆ రీతిగా ఉన్నప్పుడు ఆమూసను పంపిస్తుండడు పోయి ఆమూస పోయి ప్రకటిస్తుండడు అక్కడ చూడండి కాబట్టి ఈ రోజు దేవుని ప్రజలు ఎట్లా చెప్పు చూడండి ఎట్లున్నారు సేవకులు ఎట్లా ఈరోజు సేవకులు ఏ రీతిగా ఉన్నారో గుడ్డివారుగా ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే చూడండి ఆమూసి గ్రంథంలో కూడా చెప్తారు కదా అదే రీతిగా కర్మీలు అంటే మనం చూస్తే ఫలవంతమైంది అది పుష్కమైన స్థలం అని ఉంది అక్కడ ద్రాక్ష తోట ద్రాక్ష వనంలాగా ఉంది క్రైస్తవ సంఘం అట్లా ఉండాల కానీ ఈ రోజు అవి దుఃఖిస్తుంది దానికి నీరు లేక ఎండిపోతుంది సంఘం ఈరోజు దేవుని అభిషేకం లేకుండా దేవునిక రసం దేవుని సారవంతమైన ఆ వాక్యాన్ని అది జీర్ణి చీణ తీసుకోలేక దాన్ని అది ఏం చేస్తుంది నీరు తోటలాగా నీరు చెట్టులాగా అది ఎండిపోతా ఉంది వారు సరైన నీళ్లు పోస్తలేరు వాళ్ళు బోసిరు మంచి నీళ్ళే కానీ మొదటి పోంగ పోగా జబ్బురసం పోసిండా లేదా మొదటి మంచి ద్రాక్ష రసమే పోసిండ్రు తర్వాత క్రమేణా జబ్బురసం పోసి అబద్ధాన్ని ప్రకటించి మోస భ్రమ పెట్టి ఈ రోజు ఆ రీతిగా పడేసిన అది దేవుడు చూస్తూ ఊరుకుంటాడా వాళ్ళు చేస్తారు అందుకు ఆ లేపి అదే అనిపిస్తుంది ఎందుకు లేపుతాడు దేవుడు కాయపా అనేవాడు అన్నయ్య కయప అనేవాడు ప్రధాని అధికారుడు ఉన్నాడు అక్కడ ఇరుషులే కానీ ఎరు యోహాన్ భక్తుల దగ్గర దేవుని వాక్యం ఎందుకు పోయింది వాళ్ళ దగ్గర పోవచ్చు కదా ఇది మనం అర్థం చేసుకోవాలి ఎవరైతే నిర్లక్ష్యంగా జీవిస్తారో నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్ళ దగ్గర దేవుని వాక్యం పోదు ఒకవేళ వాక్యం వచ్చినా కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తే అందరి దగ్గరకు వాక్యం వస్తుంది బయలుపరచబడుతుంది కానీ ఎప్పుడైతే మనం దానికి విధేయత చూపిస్తామో అప్పుడే కార్యాలు జరుగుతూ అన్నట్టు ఆ రీతిగా ఆమోస్తుని దేవుడు నడిపించింది ఇది ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా చూడండి అయితే కాపర్లుండే స్థలం మేత స్థలము ఏం చేస్తుంది భయంకరంగా విలపిస్తుంది కానీ దేవుడు సీఎం నుంచి మాట్లాడుతున్నాడు యరుశ్వ నుంచి అతను స్వరం వినిపిస్తుంది మన హృదయం నుంచి ఈరోజు స్వరం వినిపిస్తుందా లేదా యరుషూలేము రాజు శాలేము రాజు యేసు ప్రభు మన హృదయంలో ఉండి ఆయన స్వరము ఘోషిస్తుందా లేదా ఇంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కదా కాబట్టియోన్ అంటే మాద మార్గదర్శక స్తూపం ఒక స్తూపం అంటారు సియోన్ అంటే ఒక స్తూపం లాంటిది అంటే ఒక కేంద్రం లాంటిది అక్కడి నుంచి ఆ ప్రభు నుంచి ఆయన ఏం చేస్తుండే ఇప్పుడు పాత నిబంధన కాలంలో మనం చూస్తాం ఆ పౌలు అంటాడు ఆ పాత నా నా పత్రిక మొదటి అధ్యయంలో నానా సమయంలోను నానా విధములుగాను మన పితరులతో మాట్లాడిన దేవుడు యుగాంతంలో తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అంటే యేసు ప్రభు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు తండ్రి కుమారుని ద్వారా మాట్లాడుతుంది ఈ రోజు మనతో మాట్లాడుతుండా కాబట్టి ఆయన ప్రియ కుమారు మనం కూడా ఉండాలా లేదా కాబట్టి ఈరోజు నువ్వు ఆయన ప్రియ కుమారు మనం ఉంటే మనలో నుండి ప్రభు మాట్లాడుతాడు అదే యరుశీలం నుంచి ఆయన స్వరం వినిపిస్తుండే నువ్వు ఆయన ప్రియ కుమారుడుగా తయారైతే నీలో నుంచి ఆయన స్వరం బయటకు వస్తా ఉంటుంది అన్నట్టు చూపించినప్పుడు అయితే అంటే మన విధేత చూపిస్తున్నావా లేదనేది మనం అర్థం చేసుకోవాలా మనం చూపిస్తున్నామా చూపిస్తుంది మనకు తెలుసు కానీ ఇక్కడ ఈ సందర్భం దేనికి దేవుడు చూపిస్తున్నా అంటే ఈ రోజు చూస్తే అనేక ప్రాంతాల్లో మనం పోతే మనకు తెలుస్తుంది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో మనం చూస్తే అందుకు దేవుడు ఇది చూపిస్తున్నాం మనకి వాక్యం నేను ఆ మోసలు నేను ఏర్పరచుకున్నా పశువులు కాసుకునే మంచి యాజకులు మంచి పక్కన పెట్టి దేవుడు ఎందుకు పశువులు కాసే ఏర్పరచుకున్నా అంటే ఈ రోజు మనం కూడా ఆ లాంటి వాళ్ళమే దేనికి పనికిరాని వాళ్ళం మనం మనపాటికి మనం ఏదో పని చేసుకుంటూ ఉండేవాళ్ళం కానీ దేవుడు పిలిచిండు నేను అదే చెప్తా ఉంటాం అయినా వాళ్ళంత గొప్ప వాళ్ళ మనం కానీ ప్రవర్తలం కాము ప్రవృతుల శిష్యులు ఒక్కరు కూడా కావు సాధారణమైన వ్యక్తులు మనం అంతే ఆయన పిలుపుకు స్పందించి ఆయనకి విధేయత చూపించి ఆయన ప్రేమను బట్టి ఆయన ప్రేమించిన మనల్ని మనం తీసుకొచ్చి ఆయన బిడ్డగా మనం హత్తుకున్నాడు ఏ ఏ యోగ్యత లేని మనల్ని అంతగా ప్రేమించి ఏ పిలుపు మనల్ని ఈ లోకల్ నీచి వాళ్ళని పనికిరాని వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు అంత జ్ఞానవంతులం కాదు మనం అయినా కానీ ఆయన మనం ఆయన ఆయన ప్రేమ అది మరి ఆయన ప్రేమించే బిడ్డలు ఎట్లా ఉండాలా ఆయన ప్రేమను వ్యక్తపరచాలి కదా ఆయన ప్రేమను మనం పొందుకున్నప్పుడు ఆయన నుంచి ఇతరులకు కూడా ఆయన ప్రేమను వ్యక్తపరచాలా లేదా అందుకు దేవుడు మనం ఆ రీతి నడిపిస్తాను కానీ కాపరులు భయంకరంగా ఎంత స్వార్థపరులు అంటే సేవకులు నాతో పాటు నాకే ఇదిగా మాట్లాడతారు అన్నట్టు నుంచి అవన్నీ జరుగుతున్నాయి అక్కడ అయినా కానీ మనం భయపడం దేవుడు నిన్ను నడిపిస్తే మనం అట్ట వెళ్ళిపోతూనే ఉండాలి అయితే నాకు ఒక సందేహం వచ్చింది ప్రవ్వ ను నువ్వు నువ్వు పోయి సువార్త ప్రకటించమంటున్నావు ప్రభావ మరి నేను ఎక్కడ పోయి చెప్పాలా కొంతకాలం సంఘాలే బొమ్మన్నాడు ఒక సిస్టర్ ద్వారా పరిచయం అయింది ఆ ఊరంతా పరిచయం ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందో చూడండి మన ఆర్చికబడి ముందుకెళ్తుంటే దేవుడు ఏదో రూపంగా మార్గాలు ద్వారాలు ధరిస్తుండే ఎవరొకరి ద్వారా తర్వాత ప్రభావ సంఘాలు అయిపోయిన ఎవరు పిలుస్తలేరు ఇప్పుడు ఏంటి ప్రభావ నా పరిస్థితి మరి ఇంత ఇంత ప్రదేశంలో నువ్వు పోవాలంటే ఏ ఎక్కడ కూడా స్థలం లేదా నువ్వు పోనీ సువార్త చెప్పాలంటే ఏ ప్రాంతం లేదు ఈ సృష్టి మొత్తం కదా ఈ సృష్టి మొత్తం సర్వ సృష్టి చెప్పమని చెప్పినా కదా మరి నువ్వు ఒక దిక్కడే చెప్పుకుంటూ పోతున్నావు మరి మిగతా వాళ్ళ దిక్కలేదా ఇంకో స్థలం నువ్వు పోవాలా కానీ ఎన్ని స్థలాలు లేవు ఎన్నో స్థలాలు ఉన్నాయి కదా అప్పుడు నాకు అవును ప్రవ నిజమే కదా ప్రవ్వా పోతా ఉంటే ఒక వ్యక్తి పరిచయం అయింది బ్రదర్ ఆ వాక్యాన్ని స్పందించి ఆ స్థంగంలో వ్యక్తి అప్పుడు అతను ఇట్లా వెళ్ళిపోదాం అని ఇట్లా అన్నిలు ప్రాంతాలకి ఇట్లా చాలా మంది గ్రామాల్లో నాకు ఆశ ఉంది పోవాలని కానీ నాకు ఎవరు నాకు సహకరించట్లేదు వీళ్ళకి ఎంతోసారి చెప్పిన పాశ ఎవరు స్పందిస్తారంటే నేను స్పందిస్తాను నేను వస్తాను నీతో పాటు మన ఇద్దరం వెళ్దాం అని చెప్పి పోతా ఉంటే తగిన ప్రయాసానికి ప్రతిఫలం ఇచ్చిండు రెండు సంఘాలు మన మీద బిల్డింగ్లు కట్టేది కాదు మనం కట్టే సంఘం మనకు తెలుసు అది చేతి కాని మందిరం మనుషులు హస్తాల చేత కట్టబడిన మందిరం కాదు మనం కట్టేది ఆత్మీయమైన మందిరం పరిశుద్ధుల సహవాసం అనే మందిరం మనం కడుతున్నాం ఇరవై మంది ఇరవై మంది అంతమంది వచ్చారు ఉన్న సంఘాలు ఇరవై మంది ఒక దాంట్లో ఇరవై మంది అట్లా ఇంకా ఎక్కువ ఎంతో మంది వస్తారు తెలియదు దేవుడు ఇంకొక ప్రాంతాలు దేవుడు చూపిస్తుంది ఇంకొక స్థలాలకు వెళ్ళాలా మీరు అట్లా పోతూ ఉంటే సేవ పోతూ ఉంటే ఆ స్థలాల్లో ఒక సేవకుని బెట్టి ఆయనకి అప్పచెప్పేస్తే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మళ్ళీ ఇంకొక స్థలాల్లో పోతాం అందరినీ ఆ రీతి అది మన సేవ కాబట్టి శిష్యులను తయారు సేవ మంది కేబిపిఎం గ్రూప్ తరలోకానికి వెళ్ళాలా వెళ్తేనే కదా ఒక విషయం నాకు బాగా అర్థమవుతూ ఉంటుంది ఒకటి ఏంటంటే యేసుప్రభు యవర్ధాని నదిలో బాపిసం పొందిన తర్వాత పరశుధాత్మ అభిషేకం ఆయన మీదకి వచ్చింది తర్వాత ఈయన ప్రియకుమారుడు ఆయన సంబోధించిండు తండ్రి స్వరం ద్వారా మాట్లాడిండు తర్వాత ఆయన గలలియ ప్రాంతానికి శోధింపబడిండు తర్వాత శోధన జయించిన తర్వాత గలలియ ప్రాంతానికి పోతా ఉంటే ఒక్కడే పోయిండా లేదా ఎంతమంది పోయి చెప్పండి ఒక్కడే పోయిండు ఎట్లా స్టార్ట్ చేసిండు సేవ ఒక్కడే పోయిండు పోతా తర్వాత గళలియ ప్రాంతానికి సముద్ర తీరను పోతా ఉన్నాడు వాళ్ళు అనిపించింది అక్కడ చాలా మంది ఉంటారు అక్కడ కానీ వాళ్ళే అందరిని పిలిచి కానీ వాళ్ళే స్పందించు ఈరోజు దేవుడు అందరిని పిలిచిండా లేదా పిలువబడ్డ వారు అనేకులు ఏర్పచ్చవాళ్ళు కొంతమంది అని చెప్పిండ లేదా మన ప్రభు చెప్పిండదా పిలువబడ్డ వాళ్ళు అనేకులు అంట కానీ ఏర్పచ్చబడ్డ వాళ్ళు కొంతమంది కొంతమంది మన మిగతా వాళ్ళు ఏమైపోయినట్టు ఆ కొంతమందిలో నువ్వు నేను ఉండాలా నేను ఆశపడతా మనం అందరూ ఉండాలా ఎందుకంటే ఇదంతా మనకు అనుగ్రహించబడింది సత్యం కాబట్టి ఈ సత్యము నీళ్ళు ఎంతకాలం పెట్టుకుంటూ అది తగలబెట్టేస్తుంది అది నీళ్ళుంచి బయటకు వెళ్ళిపోవాలంతే చూడండి ఆయన సముద్ర తీరాన్ని పోతా ఉంటే వాళ్ళని చూసిండు మీరు వెంబడించమన్నాడు నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలాలుగా చేస్తానని చెప్పినా లేదా చెప్పే మాటకి విధేత చూపించే మనుషులు వచ్చిండరా లేదా పైన మంది శిష్యులు వెంబడించిరా లేదా మరి మనం ఎట్లా అనుకుంటాం చెప్పండి నేను అనుకున్నట్ల నా గురించి చెప్తున్నా ప్రవా మరి ఎవరు ఎక్కడ పోల ప్రవ ఎవరిని అడగాల ఏట్లా పోల ప్రవా ఏ ప్రాంతానికి పోల ప్రవ అంటే దేవుడు నాకు ఈ ఉదయన దేవుడు నాకు నాకు అది మరోసారి నువ్వు మర్చిపోతావు ఎంతగా నేను ఒక్కనే వెళ్ళిన కదా నేను వెళ్ళినప్పుడు పైన మంది నేను నేను నా రాలేదా నేను పిలిస్తే రాలేదా నువ్వు వెళ్ళు నువ్వు అడుగు పెట్టిన స్థలాన్ని నేను మీకు ఇస్తా చెప్పినా లేదా ప్రభు నువ్వు అడుగు ఏ స్థలాన్ని అడుగు పెట్టావు అది చెప్పినా లేదా మరి నాకు ఇచ్చిందా దేవుడు మనకి ఇస్తాడా లేదా మన అందరికి ఇస్తాడా లేదా ఒక్కరికి ఇస్తాడా ఆయన అందరికి ఇస్తాడు కానీ మనం వెళ్ళాలంతే చూడండి అయితే అయితే దేవుని వాక్యము ఒక విషయం మనం బాగా అర్థం చేసుకుంటే ఆ నిర్గమ కాండంలో నుంచి మనం ఒక వాక్యం తీసుకుంటా ఉంటాం దానికి ముందు చూడు ఆ దశలోనికి రాసిన పత్రిక దశలోనికి రాసిన పత్రికలో రెండో అధ్యాయము దేశంలో రాసిన పత్రిక రెండో అధ్యాయము ఒక వాక్యాన్ని మనం చూసి ఇంక రెండు వాక్యాలు చూసి నేను ముగిస్తాను ఎందుకంటే ఇది మా లంచ్ ఓవర్ కాబట్టి ఎక్కువగా సమయం తీసుకున్న అప్పట్లాగా దేశంలో పత్రిక దేశంలోకి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదమూడవ పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినట్లు చూస్తే ఇక్కడ చూడండి హిందుచేత చూడండి హిందుచేత సత్యములు నమ్మక దుర్నీతి అభిలాష ప్రభును ప్రేమించిన సహోదరులారా చూడండి పదమూడు వచ్చినం ప్రభు వలన ప్రేమి పడిన సహోదరులారంటే మనమంతా ఆయన ప్రేమ వల్ల ప్రేమి పడ్డ కదా సహోదరులారా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచనా కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంటేనే మనం పరిశుద్ధులంగా ఉంటాం ఇది ఇది ఒక నిదర్శనం పరిశుద్ధాత్మ అభిషేకము మనలో ఉంటే ను పరిశుద్ధుడు అన్నట్టు ఎందుకంటే పరిశుద్ధుడు దేవుడు నీలో ఉంటే నువ్వు పరిశుద్ధి ఉంటావు అది ఒక నిదర్శనం అన్నట్టు ఒక లేయర్ ఒక ఒక ఒక ఒక స్టెప్ ముందుకు తీసుకోవటం అన్నట్టు చూడండి సహోదరులారా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచట వలన మీరు సత్యము నమ్ముటం వలన అంటే మీరు సత్యం ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరిచింది మీరు సత్యం నమ్ముటం వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనే అంటే మొదటి నుంచి నువ్వు ఏర్పరచబడ్డ వాళ్ళం ఆది నుండి ఏముంది ఆది నుండి దేవుడు మిమ్మును అన్నాడు అక్కడ మూల భాషల్లో ఫలముగా ఫలముగా ప్రథమ ఫలముగా చూడండి మూల భాషలు అంటే ఫ్రూట్ నోట్స్లో ఏందంటే ప్రథమ ఫలముగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ఆది నుండి చూడండి ప్రథమ ఫలంగా ఏర్పరచుకున్నాడు ఆది నుండి దేవుడు మిమ్మును ప్రథమ ఫలము ఏర్పరచుకున్న కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ కృత దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లింప బద్దులమై ఉన్నాము తర్వాత మీరులాగూ రక్షింపబడి అంటే మనం ఎట్ట రక్షింపబడ్డని చెప్పండి ఎవరో చెప్తే కదా మనకు రక్షింపబడ్డ రక్షణ ప్రణాళికలో మనం వచ్చినాం కాబట్టి ఈ లోకమంతా రక్షణ రావాలంటే అందరూ చెప్పాలన్న వాక్యం తర్వాత ఏ రీతిగా మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ప్రతి ఒక్కరూ ఆయన మహిమ పొందాల రక్షింపబడిన వాళ్ళందరూ ఆయన మహిమను పొందుకోవాల ఆయన మహిమను పొందుకోవటం అంటే దాని అర్థం ఏంటంటే మహిమ అంటే మనమే మనమే ఆయన మహిమ కాబట్టి అందరినీ ప్రభులోకి నడిపించడమే ఆయన అప్పుడే ఆయన మహిమ పొందుకుంటారు ఆయన మహిమను మనం పొందుకున్నట్టు ఆయన బిడలు మనం అంటే మనం ఆయన బిడలు మనం తీసుకొని రావాల ఆయన దగ్గరికి అది ఆయన మహిమను పొందుకోవటం అంటే తర్వాత పొందవలనని ఆయన మా సువార్త ద్వారా మేము వలన పౌలు పోయి సువార్ సంఘానికి పౌలు చెప్తున్నాడు మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచిండు కాబట్టి మన సువార్త పోయి ప్రకటిస్తే ఆ సువార్త ద్వారా అనేకులను ఆయన పిలుపులోకి వస్తారంట ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చింది చెప్పండి అలా లుయా చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు కదా కాబట్టి పదమ ఫలంగా దేవుడు ఏర్పరచుకుని ఇది ఆమోసు ప్రవచనం కదా ఆమోసు ప్రవచనం ద్వారా దేవుడు ఏం చేసి ఇస్రాల ప్రజల్ని హెచ్చరించండు వారి పాపములు ఒప్పుకొనగజేయాలా ప్రతి ఒక్కరి పాపాలు మనం ఒప్పించాలా పాపములు ఒప్పించాలా పరశుధాత్మ అభిషేకము దేవుని అభిషేకం నీకు ఎందుకు వచ్చిందంటే ప్రతి ఒక్కరి పాపాలు ఒప్పించాలా మనం అందుకే యోహన్సు సువార్త పదహారో అధ్యాయంలో మన ప్రభు విషయం జ్ఞాపకం చేస్తారు కదా యోహన్సు సువార్త పదహారో అధ్యాయము ఎనిమిదవ వచనంలో చూడండి ఆరో వచనం చూస్తే మనకు బాగా అర్థమవుతుంది నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయంలో దుఃఖంతో నిండి ఉన్నది అయితే నేను మీతో చెప్పుచున్నాను నేను వెళ్లిపోట ప్రయోజనకరము నేను వెదని ఎడల మీ అద్దెకు రాడు నేను వెళ్ళిన ఆయన మీ అద్దెకు పంపుదును పశుధాత్మ అభిషేకము మనకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది విషయం చెప్తున్న అక్కడ ఆయన వచ్చి అంటే ఎవరు ఆత్మ పరశుధాత్మను వచ్చినప్పుడు వచ్చి పాపమును గుచ్చి నీతిని గుర్చియు తీర్పును గుచ్చి లోకమును ఒప్పుకునజేయను ఇది పరశుధాత్మ అభిషేకం అంటే దేవుని ఆత్మతో నింపబడిన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే మనుషులందరూ పాపాలు ఆయన తీర్పును గుచ్చి ఆయన నీతిని గురించి మనం ప్రకటిస్తే ఏముంది అక్కడ పాపమును గుచ్చి నీతిని కూర్చి తీర్పుని గుచ్చి మూడు విషయాలు పాపము నీతి తీర్పు మూడు విషయాలు నువ్వు ప్రకటించాలా మనుషులకు ఇవన్నీ తెలియజేయాలా పాపం అంటే ఏంది తర్వాత నీతి అంటే ఏంది తర్వాత తీర్పు అంటే ఏంది అని ఈ లోకాన్ని నువ్వు ఒప్పించాలా ఈ మూడు విషయాలు మన సేవలో మనం ఖచ్చితంగా మనం పాటించాలా ఎందుకంటే ఇక్కడి నుంచే మనుషులు రక్షణకు వస్తారు మనుషులు కనువిప్పగలుగుతూ ఉంటుంది కాబట్టి అందరూ ఆయన నీతి గుచ్చి పాపం నువ్వు పాపం వల్ల మరణము నువ్వు మన నుంచి రావాలంటే నువ్వు రక్షణ బంధాలు ఆయన నీతి నిన్ను రక్షిస్తుంది విశ్వాసం ద్వారా నువ్వు నమ్మితే ఆయన నీతి నిన్ను రక్షిస్తుంది తర్వాత అప్పుడు ఆ నీతి మంత్రులు నీవు తీర్పు నుంచి తప్పించుకుంటావు లేకుంటే నువ్వు మన నరకానికి పోతావు అని ఈ లోకాన్ని మనం ఒప్పింపజేయాల ఇది నీ సేవ నా సేవ చూడండి కాబట్టి ఇప్పుడు అందుకు దేవుడు అందరిని అభిషేకించింది కదా కాబట్టి మనం చూస్తే ఈరోజు దేవుని మందిరం ఎట్లా ఉంది నిర్గామ కాండంలో మన ఒక విషయం మనం చెప్తాం మనం చూస్తే మోస గురించి మనం గురించి మనం ధ్యానిస్తే మోసలో కొన్ని బలహీతలు ఉన్నాయి ఏంటంటే ఆయన పుట్టుకుతో నుంచే ఆయన దేవునికి ఏర్పరచబడ్డవాళ్ళు ప్రతి ఒక్కరు అట్లా మనం అర్థం చేసుకోవాలి వాక్యం ఒక వ్యక్తి గురించి పర్టికులర్గా దేవుడు రాయడు ఒక వ్యక్తి గురించి ఒక ప్రవక్త గురించి ఒక శివ గురించి రాసినట్టే అది అందరికీ వర్తిస్తుంది అట్లా మన వాక్యం అర్థం చేసుకోవాలి ఆయనకే చెప్పింది కదా ప్రభు నాకు చెప్పలేదు కదా ప్రభు అంటే కాదు కదా అట్లా కాబట్టి అందరూ చెప్తున్నా ఆయన అక్కడ అయితే మోసే తన జీవితంలో ఆయన ఎన్నో సార్లు కాపాడబడ్డాడు తల్లి ఆ చంపడానికి ఆ పరో నుంచి కాపాడిండు తర్వాత ఎంతో మంది నుంచి ఆయన కాపాడిండు తర్వాత ఆయన ఆ నుంచి ఆ నీళ్ళలో ఇంకో కామ పెంచుకుంటది అక్కడ రాజగృహంలో ఉన్నాడు ఆయన కానీ రాజగృహంలో ఉంటే ఏమైతే అన్ని విగ్రహార్థలు ఉంటాడు విగ్రహాల్లో ఉన్నాడు ఆయన విగ్రహంలో ఉన్నాడు లోకం సరైన జీవిస్తూ ఉన్నాడు ఆయన పిలుపులో ఉన్నాడు స్తున్నాడు తర్వాత ప్రజల్ని ఆ తన ప్రజలను కొడతా ఉంటే ఆయన బుద్ధిబుట్టున చూస్తూ ఉంటే ఇస్తా ఒక ఐగుప్తుడు ఇస్తాల్లో కొడితే వానికి కొడతాడు అంటే ఆయన కోపం రోషం వచ్చింది ఆయనకి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు ఆ మనిషిని పాతి పెడితే అప్పుడు ఆయన భయపెడితే పోయి మీద దేశానికి వెళ్ళిపోయాడు యాజకుడు అక్కడ పోయిండు అక్కడ చూడండి ఎక్కడి నుంచి ఆయన ఆయన స్థితి మీరు జాగ్రత్తగా నేను నేను మామూలుగా షార్ట్ టైం చెప్తున్నాను చిన్నగా చెప్తున్నాను తర్వాత మీరు ధ్యానించండి అయితే తర్వాత ఆయన ఆ ఆ ఫైర్ వచ్చింద ఆయన అగ్ని మణుతున్నప్పుడు ఎట్లా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఒక దశ మన మనలో అగ్ని ఒప్పొంగతూ ఉంటుంది అగ్ని మణుతుంటది అప్పుడు ఫైర్ ఫైర్గా ఉంటాం మనం తర్వాత మారి చల్లబడిపోతూ ఉంటాం అన్నట్టు మోస్ట్ అట్లానే ఏం చేసాడు అక్కడ పోయి ఏం చేసాడు తన మామైన ఇతరు ఆయన కూడా ఒక యాజకుడే అనిల్ యాజకుడు ఇక్కడ విగ్రహాన్ని తప్పించుకొని పోయి కవరింగ్ అంటారు దాన్ని అంటే కవర్ వేసుకుండు ఆయన కవర్లో నుంచి బయటికి రాకపోతే అది కూడా ఆ మతపరమైన జీవితం కూడా ఒక విగ్రహంతో సమానమే మతపరంలో జీవించేవాడు విగ్రహాల్లో ఉన్నట్టు అర్థం వాడు కవరింగ్ లో ఉన్నాడు వాడిని పైన కవర్ చేసేసింది వాడు బయటకు రాకుండా వాళ్ళని ఫైర్ ని బయటకు రాకుండా కప్పేసింది దీపం కింద కొంచెం కింద దీపం పెట్టినట్టు తర్వాత ఇతరుల దగ్గర పోయిండు అక్కడ మందలు మేపుకుంటా ఉన్నాడు పోతా అక్కడ కొంతమంది గొర్రెల కాపుర వాళ్ళని కొట్టి అలాగొట్టిండు చూడు ఆయన జీవన విధానం చూడండి జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన ఎందుకంటే చెప్తున్నావు అంటే మను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా అయితే ప్రతి ఒక్క సేవకుడు జీవితము ప్రవక్తలు కానీ ఎవరైనా కానీ ఎందుకు దేవుడు చూపిస్తారంటే వారికి దృష్టాంతం కలిగి ఇగంతమంది మనకు బుద్ధి కలిగి రాయబడి అంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలా మనం అట్లా ఉండొద్దు అని పౌలకి జ్ఞాపకం చేస్తారు హెవ్లసిన పత్రిక మూడో అధ్యాయంలో అయితే ఆయన ఏం చేసిండంటే అక్కడ పోయిండు అక్కడ పోయి ఏం చేసిండు మళ్ళ ఏడు మంది కుమార్తెలు ఉంటారు కదా ఆమెకి ఆయనకి యాజకుడికి ఆయన ఆనే యాజకుడు విగ్రహార్ధికుడు పోయి అక్కడ పోయిండు అక్కడ పోయి వాళ్ళని ఎలా కొట్టేసిండు అక్కడ కూడా కోపం చూపించిండు తర్వాత అక్కడ కూడా కవర్ దీని నుంచి దీని అంటే ఆయన దేవుని పిలుపు ఆయన నుంచి రాకుండా ఎట్లా ఆయన కవరింగ్ తోని కవర్ చేయబడ్డాడు బయటికి రాకుండా అనేది అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా తర్వాత ఏం చేసిండు ఏడు కుమార్తెల్లో కొంతమందిని పెళ్ళి చేసుకున్నాడు అయినా తర్వాత ఏం చేసిండు అనిలు మందన కాస్తా పోతుడు అనిలు మంద కానీ అసలైన మందను నువ్వు పోయి అనిలు మందని ఎట్లా కాస్తూ అంటే అర్థం చేసుకోవాలి అంటే నీ పిలుపు ఎక్కడ నువ్వు ఎక్కడ పుట్టి నువ్వు ఎక్కడ దేవుడు చేసు ఏ రీతికి నేను రక్షించా అవన్నీ మర్చిపోయి అక్కడ పోయి మ్యారేజ్ చేసుకున్నాడు తర్వాత పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది ఇంకా ఆయన కంఫర్ట్గా కానీ ఆ ఫైర్ అనేది అట్లా కప్పివేయబడింది అక్కడ కూడా విగ్రహార్థి కూడా ఇత్రు యాజకుడు అక్కడ పోయింది తర్వాత ఆ మందం మేపుకుంటూ పోతూ పర్వతం మీద అప్పుడు దేవుడు ఆయనతో చూడండి ఇది కొద్ది కష్టంగానే ఉంటది కదా ఈ రోజు కూడా మతపరమైన జీతము కవరింగ్ చేయబడ్డది కవర్ అంటే ఫైర్ అగ్ని ఒకసారి అట్లా వస్తుంది తర్వాత మళ్ళా సలబడిపోద్దు అట్టు మోస తర్వాత అప్పుడు ఎప్పుడైతే ఆ మను చున్న అప్పుడు సంపూర్ణంగా ఆయన పిలుపుకు చూపించి తర్వాత అప్పుడు ఇస్తే బయట తీసుకొచ్చింది అంటే దాని అర్థం ఏంది పిలుపులో ఉన్న వాళ్ళు ఈ రోజు అట్లా చేస్తలేరు అందుకు ఆ మోస నడిపించాల్చింది దేవుడు ఎందుకు ఆ కవరింగ్ నుంచి బయటకు రావాలా ఎవరొకరు చెప్తే కదా మనకు సత్యం తెలవాలా మనకి ఏ ఎన్నో విషయాలు మనకు బయలుపరచబడ్డాయి ఎవరు చెప్పిండ్రో దేవుడు తప్ప ఎవరు చెప్పలేరు ఆయన ఆత్మ ఆయన బిడ్డలో ఉంటాడు కాబట్టి మనమేం చేయాలి తరబీది పొంది ఇతరులకు పోయి ప్రకటించి అనేకుల్ని ఆ కవరింగ్ లో వాళ్ళందరూ బయట తీసుకున్నాలి వాళ్ళ పిలుపును బయట తీసుకొని రావాలా ఆ అగ్ని మండిపంచాలి మనం నువ్వు అగ్ని నీ హృదయంలో ఎప్పుడు దేవుని అగ్ని మండుతూనే ఉండాలి బలిపేట మీద అగ్ని ఎప్పుడు మండుతూనే ఉండాలా అది ఎవరు అది ఆరిపోయింది కానీ నువ్వు పోయి దాన్ని మళ్ళీ మండింపజేయాల వెలిగించాలా ఆరిపోయిన దీపం ఆరిపోయిన నా దీపం వెలిగించు ప్రావు అని పాట పాడుతూ ఉంటాం ప్రభు ఎట్ట వెలిగిస్తాడు నిన్ను వెలిగించాడు కానీ నువ్వు ఇతరులు వెలిగేయాల అంతే ఆయన వెలుగు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వెలుగు కానీ ఈ లోకంలో మీరు వెలుగై ఉన్నారని చెప్పిన దేశ ప్రభు ఆయన లోకం ఉన్నంతకాలమే వెలుగు ఉన్నాడు ఆ వెలుగును మనకి ఈ రోజు నువ్వు అనేక జీవితాలు వెలిగించాలా ఆ కవరింగ్ లో నుంచి మతపరమైన క్రైస్తవ జీవితం నుంచి బయట తీసుకొని రావాలా ఇది బహు కష్టమే అయినా ఆయన నమ్మదగిన వాడు తప్పక ఆయన కార్యం చేస్తాడు చూడండి ఎందుకంటే మన సేవా జీవితంలో కూడా అట్లాంటి బలహీనతలు ఎన్నో ఉంటాయి కదా కాబట్టి అక్కడ నుండి ఏలియా ఏలే సేవ కూడా అంతే కదా ఏలే నుంచి అట్లా అంటే ఎందుకు ఇది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నంటే మన సేవలో కూడా మనం అట్లా ముందుకెళ్లాలా కాబట్టి ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను మళ్ళీ ఇప్పుడు అవకాశం ఉంటే మళ్ళా నేను చెప్తాను కాబట్టి ఒక్క విషయం మనం అర్థం చేసుకోంటే పాత నిబంధన కాలంలో దేవుడు ఏ రీతిగా పిలిచిండు యాజకులు ఉన్నారు అక్కడ ఈ రోజు కొత్త నిబంధన కాలంలో కూడా సేవకులు ఎంతో ఉన్నారు ఎన్నో ప్రాంతాలు ఉన్నారు కానీ దేవుడు ఎందుకు కొంతమంది ఏర్పరచుకున్నాడు ఒక శేషాన్ని ఎందుకు దేవుడు పెట్టుకున్నాడు వాళ్ళు చెప్పిన పని చేస్తలేరు వాళ్ళు తెలియందాన్ని ఆరాధిస్తున్నారు మనం తెలిసిందాన్ని ఆరాధిస్తున్నాం కాబట్టి ఆ తెలిసిన మనము సత్యాన్ని అనేకులు మనం ప్రకటించాలా ఆ దేవుని తెలియనివాడు దేవుడు ఏర్పరచుకోండి ఈ రోజు మనకు దేవుడు అంతగా జ్ఞానం ఇచ్చిండు మనం వెళ్ళి ఆ ఆ ప్రజలందరినీ ప్రభుత్వం అంతా గొప్ప జనం గురించి ఆయన అంతగా ప్రయత్నిస్తబడి ఆయన నాకు బయట ఒక మంద ఉంది లోపల ఒక మంద కలదు కాబట్టి రెండు మందలు కలవాలా నువ్వు అనిలకు సేవ చేయాలా క్రైస్తవులు కూడా సేవ చేయాలా రెండు భారాలు దేవుడు నీకు కాబట్టి మనము అనేక ప్రాంతాలకు మనం వెళ్దాం ఆయన నీతిని సత్యని మనం ప్రకటిస్తాం మనం ఉన్న కృపావారాన్ని మనం ప్రజ్వలింపజేస్తాం ఎందుకంటే ఆయన రాకడా బహు సమీపంగా ఉంది కాబట్టి మనం సిద్ధపడాలా కానీ ఒక విషయం నాకు ఒక విషయం నాకు అర్థమైంది ఏంటంటే చూడండి మత హ వార్తలో మన ప్రభు ఒక విషయం చెప్తాడు మత్యసర వార్తగా లోకాసు వార్త ఈ వాక్యం చూసి నేను ఎందుకు ఆ అక్కడ పోవాల్సి వచ్చిందంటే ఇక్కడ ఉంది యాజకుడు ఉన్నాడు అక్కడ కాబట్టి ప్రభు ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను క్రొత్త నిబంధనలో లోకాసు వార్త పన్నెండవ నలభై ఏడు వచ్చిన యజమాని చిత్తము ఎరిగి సిద్ధపడక కాబట్టి ఆయన చిత్తాన్ని నువ్వు ఎరిగినవు నీకు తెలుసు సమస్తమైన విధానాలు తెలుసు ఎన్నో విషయాలు మనకు ప్రభు మనకు వినిపించాడు కదా కాబట్టి మన యజమాని ఏస్తు ప్రభు చిత్త ఎరిగి చిత్తం ఎరిగి ఆయన చిత్తం అంటే ఏంది ఎంతో ఉంది కదా దేవుని చిత్తం అంటే అందరూ అన్ని విషయాలు వర్దీలాలా తర్వాత సర్వలోకానికి వెళ్ళి సర్వశ ప్రకటించాలి ఈ బైబిల్ అంతా ఆయన చిత్తమే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకంగా ప్రభు ఆయన చిత్తాన్ని సమకూరుస్తాడు అది సంపూర్ణమైంది సువార్త ద్వారా అది సంపూర్ణం అయిపోతా ఉంటుంది కాబట్టి ఆయన చెత్త మెరుగుండి సిద్ధపడక కాబట్టి మన సిద్ధపడాల ప్రతి విషయం మన సిద్ధపడాల పోయి ప్రకటించాల అనేకులకి అనేకులను వన్నింపజేయాల అనేక సేవకులు ఆ సేవకులు ఇద్దరు ఉన్నారు వాళ్ళు కొంతవరకు కనిపి కలిగి ఇప్పుడు వాళ్ళు అన్నిళ్ళ ప్రాంతాలకు సేవ చేస్తున్నారు నాతో పాటు నేను వాళ్ళతో వాళ్ళని తీసుకెళ్లేవాడు రెండు బాండ్లు మూడు మూడు వెహికల్స్ ఉండే మూడు వెహికల్స్ పెట్రోల్ పోసి నేను తీసుకెళ్లేవాడు సేవకు అంతా వాళ్ళని అనేక వాళ్ళకి అనిల్కి ఎట్లా స్వార్థ చెప్పాలని నేను చెప్పేవాడు నేను చెప్పేవాడు మీరు చెప్పిన సార్ తర్వాత మేము చెప్తామనే వాళ్ళు బిస్కెట్స్ అవన్నీ తెలుసు అవన్నీ తీసుకెళ్లే వాళ్ళం పిల్లలకి ఇచ్చేవాళ్ళం పెద్ద వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళం కూచోబెట్టి వాళ్ళు మంచిగా అడిగి వాళ్ళ యోగక్షేమంలో అడిగి అట్ల సువార్త చెప్పి వాళ్ళ పాపాలు ఒప్పించి ప్రార్థన చేసి వాళ్ళు చెప్పేటోళ్ళు అన్నిలకి వాళ్ళకి ఎట్లా ఎంతగానో వాళ్ళ బాధలు చెప్తూ ఉంటారు వాళ్ళ కుటుంబంలో సమస్యలు చెప్తా ఉంటారు కాబట్టి అవి దానికి వాక్యపూర్వకంగా సమాధానం చెప్తూ వాళ్ళని ప్రభుత్వంతో నడిపిస్తూ ఉంటాం అవన్నీ వాళ్ళు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చేయాలవి అని అంటే భయపడతారు అయ్యే బ్రదర్ కష్టం బ్రదర్ అలా అని చెప్పని ఒక బ్రదర్ ఒక సేవకుడు లేదు బ్రదర్ మనం బోధం ప్రార్థన చేసాం ప్రభు తప్పక కార్యం చేస్తాడు ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం ద్వారా దేవుడు నడిపిస్తాడు ఒక క్లూ ఉంది అక్కడ ఒక ఒక ఒక విధానం ఉంది ఒక పరిష్కారం చాలు దేవుడు చూపించింది కుటుంబం కాబట్టి ఆ కుటుంబం అందరూ ఒక కుటుంబం ద్వారా కుటుంబాలు వస్తున్నాయి ఇప్పుడు అక్కడికి చూడండి ఆ రోజు వద్దనుకుంటే సైతాన్ని కూడా పనిచేస్తుండేవాడు మనుషుల్లో దూరి ఆటంకపరచడానికి కానీ అది దైవికమైన కార్యం కాబట్టి అది అట్లా మనం వివేచించాలా వాళ్ళు వినరు బ్రదర్ ఎందుకు బ్రదర్ వారు బ్రదర్ అంటే నువ్వు పోయి నువ్వు పోతే కదా వాళ్ళు వినేది లేదు తెలిసేది ఏసు ప్రభు వినలేదా గలలీ ప్రాంతంలో ఆయన సేవ ఎక్కువ గలలీ ప్రాంతంలో అనులుగా సేవ చేసి చివర చనిపోయానికి అరుశలంకి వచ్చింది అట్లా అనుకుంటే కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది యజమాని చిత్తాన్ని నెరిగిండి సిద్ధపడక తన చిత్తం చొప్పున జరిగింపక కాబట్టి నువ్వు జరిగించాల మన యజమాని తిరిగి వస్తాడు మళ్ళీ ఈ లోకానికి నీకు ఒక పదనప్ప చెప్పిండు నీకు ఒక బారము నీ యొక్క బాధ్యత దేవుడు మనకు అందరికి ఇచ్చిండు కాబట్టి అది మనము సిద్ధపడిన నమ్మకంగా మనం చెయ్యాలా సిద్ధపడకపోతే తన చిత్తం చెప్పున జరిగి దాన్ని దాసుడికి అనేకమైన దెబ్బలు తగ్గుతాయి అంట శ్రమలు శ్రమ సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమనుడు పౌరు భక్తుడు ఎందుకు చెప్పండి చెప్పండి అన్నమాట సువార్త ప్రకటించుకుంటే నాకు అంటే దాని అర్థం ఏంది నాకు కూడా అర్థం కాలేదు సువార్త ప్రకటించబోయే శ్రమ ఎందుకు అవుతుంది ప్రభా సువార్త ప్రకటించుకుంటే గమ్మున ఒక దగ్గర కూర్చుంటే ఏ బాధ ఉండదు కదా అక్కడ పోతే బస్సును సరిగా ప్రాంతాల్లో ఉండవు చీకటి ఉంటుంది అంత భయంకరంగా ఉంటుంది ఒక కొడతానికి వస్తారు చాలా ప్రయాసత్వం గుడింది సువార్త అంటే అలాంటి ప్రాంతాల్లో అయినా కానీ ప్రకటించుకుంటే నాకు శ్రమ ఎందుకనైనా ఎందుకు దానికి తెలుసా యశ్ ప్రభా ఒక మాట అంటాడు మిమ్మల్ని హింసిస్తే నన్ను హింసించినట్టే అంటాడు మిమ్మల్ని హింసిస్తే నన్ను హింసించినట్టే సౌలా సౌలా నువ్వేలా నన్ను హింసిస్తున్నావు నేను ఎప్పుడు హింసించిన ప్రభు నా బిడ్డని హింసిస్తే నన్ను హింసించినట్టు కాదు సౌలా అప్పుడు అర్థమైందంటే దాని అర్థమైంది దేవుని బిడ్డలు హింసల పాదలవుతుంటే నేను చూస్తే ఎట్లా ఊరుకుండగలను కాబట్టి నాకు కూడా శ్రమ ఉంది ఎందుకంటే వాడు వాళ్ళు మనం ఒకటే శరీరం కదా ఆయన శరీరం మనం కాబట్టి ప్రకటించుకునే శ్రమ ఎందుకంటే కూడా ఆ సత్యం తెలిసిన వాడు నేను ఇంతగా కంఫర్ట్ గా ఉన్నా కానీ వాళ్ళు అంతగా శ్రమలు బల పొందుతున్నారు తెలియదు సువార్త తెలియదు పాపం ఎంతో మంది బాధపడుతున్నారు ఎంతో మంది ప్రార్థనలు చేసినారు దేవుడు చేసిండు ఒక వ్యక్తి ఒక బాబు ఎంగు వాళ్ళ వాళ్ళ దాంట్లో ఎరులిగానే పెళ్లి చేసుకుంటారు ఆ అబ్బాయికి కాళ్ళు చేతులు అన్ని పడిపోయి చివరి స్టేజ్కి చచ్చిపోతాడు ఇంట్లో స్థలాన్ని పెట్టిండు ఎక్కడో రూమ్ ఆ గుడిసిలో బడేసిండు వాళ్ళ పాట పాలు స్టార్టింగ్ ఆ గ్రామానికి వెళ్ళిన మేము అనిల్ మధ్యకి ఫస్ట్ ఫస్ట్ నువ్వు అడుగుపెట్టింది అక్కడే పోతే వాళ్ళ సువార్త చెప్పినాం తర్వాత అయ్యా మీరు ప్రార్థన చెయ్యండి మా మా అబ్బాయి ఇట్లా బాగలేదు అని చెప్పని చెప్పిన వాళ్ళు చెప్తే నేను లోపల పోయినా ఎక్కడ ఉండే గుడిచిలో దూరం అంటే ఆ గుడిసి దగ్గర పోతే ఆ పాఠశాలలో ఎవరు నా రాలే నేను ఒక్కడే పోయినా అక్కడే ఉండిపోయిన రాలే నేను ఒక్కనే పోయి ప్రార్థన చేసిన పాపలో పెంచిన ప్రార్థన చేసిన కొంచెంసేపు వాకింగ్ చెప్పిన నేను ప్రార్థన స్థాపించి ప్రార్థన చేసా అని నెక్స్ట్ డే కల్లా లేచిపోయి షికార్కి వెళ్ళిండంట మన శంకరయ్య లాగా షికారుకు పోతారు వాళ్ళు అక్కడ కుందేళ్ళు ఉడతలు పట్టం పోతా ఉంటారు పోయి మంచిగా పిల్లగాడు చూడండి అట్లా స్టార్ట్ అయింది వాళ్ళు కుటుంబీకులు చాలా మంది అక్కడ వాళ్ళు అంటారు అదే ప్రాంతంలో మా అక్కడ కూడా మీరు బోండి అక్కడ కూడా మీరు బోండి ఫోన్ నంబర్లు ఇచ్చింది చూడండి ఒక్క దగ్గర కార్యం చేసింది దేవుడు ద్వారం తెరిచిండ లేదా అసలు మేము ఆ ప్రాంతానికైనా బోల్ ఏదో ప్రాంతాన్ని పోతుంటే ఆ మధ్యలో ప్రాంతం తగిలింది అది ఇక్కడ కూడా ఉన్నారు కదా ఒకసారి చెబుదాం అని చెప్పి ఇక్కడ బండి ఆపిన స్టార్టింగ్ కానీ అక్కడ స్టార్ట్ అయిన దేవుడి కార్యము అది మొత్తం విస్తరించిపోతుంది అది ఒక దగ్గర నుంచి ఒక దక్కి కార్యం జరిగిందా లేదా ఏసు ప్రభు అక్కడే పోయిందా లేదా గలీలో పైన మంది శిష్యులు వచ్చిందా లేదా నువ్వు ఒక్కడమని అనుకోవద్దు నువ్వు పోతావుంటే నీకు పైన కాదు నీకు వంద మంది శిష్యులు కూడా ఇవ్వచ్చు నువ్వు చేయొచ్చా నీ నీకు ఆశ ఉండాలా ఆసక్తి ఉండాలా విధేయత ఉండాలా ముఖ్యంగా ప్రభు మనకు అట్లా ఎందుకంటే మనం యజమాని చిత్తం మనం చేయకపోతే మనకు దెబ్బలు తగిలితే కింద నాశనం ఉంటుంది ఇంకా మత్స్య వారితో ఇరవై నాలుగు ఉదయం చూస్తే కాబట్టి ఆయన వచ్చే టైంకి ఏ దాసుడు ఒక దాసులు ఏం చేస్తారు కొడుతున్నారు తాగుతూతా తిని తాగుతూ కొడుతూ అప్పుడు యజమాని వచ్చేసి వాడిని నరకాన్ని పంపిస్తున్నాడు కింద చూస్తూ మత్యసై నాలుగు ఉదయం నలభై వచ్చిన చివరి చూస్తే కాబట్టి మనకు అలాంటి జీవితం మన మన ప్రభు చిత్తాన్ని ఇరిగి ఉండి మనకి ఇచ్చిన తలాంతులు ఆయన మైమకొరకు వాడాలా అనేకులు తరిబి చేసి చక్కగాన ఆ వంకరగున్న గోడలను సరిచేయాలా మట్టపు వాక్యమనే గుండెగారంతో నువ్వు సరిచేసి వాళ్ళ సంపూతులు నడిపించాలా అలాంటి కృపలో ప్రభు మనం నడిపిస్తామని నడిపించాలని ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పర్లోక తండ్రి నీకు ఎంతో ఈ గడిచిన కాలం అంతా కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నైనా ఈ యొక్క మధ్య కాల సమలో మీరు మాతో మాట్లాడారైనా ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరిచినారు కాపరి గొర్రెలు కాపరి ప్రవ్వా ఏం తెలియదు ప్రవ్వా కానీ పనికిరాని వాడు ప్రవ్వా అయినా కాని ప్రవ్వా లోపలనైనా నా రాజ్యంలో ఉన్న ప్రజలని ప్రభావ విగ్రహార్థంతో నడిపిస్తూ మోసంలో నడిపిస్తున్నారు ప్రభా ఈ రోజు ఆ మోసం నడిపిస్తున్నారు ఈ రోజు కూడా ప్రభావ ప్రపంచం అంతా చూస్తే మతపరమైన జీతం విగ్రహార్థం లాగా ఉంది కవరింగ్ చేసుకుని ప్రభు అయినా ఎస్ అయ్య అది బయటికి అయినా వాళ్ళు ఉన్న ఆసక్తిని మీరు రేపాలా ఒకప్పుడు ఉంది ఆసక్తి ఒకప్పుడు ఉంది సేవ మొదటి ప్రేమ ఈ రోజు లేదు ప్రభు ఆ మొదటి ప్రేమను వాళ్ళ మేము మీ వాక్యం ద్వారా ఆ రీతిగా మతపరమైన జీవితం నుంచి అనేకలు బయట తీసుకొని రావాలా ఆయన ఈ లోకం ఎంతో మంది వాళ్ళందరికీ మీ సువార్త చెప్పాలా ప్రవ్వా ఎన్నో గ్రామాలు ఎన్నో ప్రాంతాలు ఉన్నారు మారుమూల గ్రామాల్లో ప్రవ్వా నైనా తండ్రి వాళ్ళందరికీ మీ వాక్యాన్ని ప్రకటించాల అందుకోసమే మిమ్మల్ని ఈ లోకంలో పెట్టారు ప్రవ్వ కాబట్టి నైనా తిరిగి వస్తారు ప్రవ్వ వచ్చేప్పుడు మేము మీకు ఏం చెప్పాలో ప్రవ్వ ఒట్టి చేతులతో మేము ఉండలేము ప్రవ్వా రిక్త హస్తాలతో మేము ఉండలేము ప్రవ్వ ఆ నీకుల్ని మీ చెంత నడిపించాలా గొప్ప పంటను తీసుకొని రావాలా మీ సన్నిధికి అయినా గొప్ప సమూహాన్ని తీసుకొని రావాలా ప్రవ్వా నైనా మీ సన్నిధికి ప్రవ అలాంటి సేవుకులుగా దాసులుగా మీరు మమ్మల్ని తయారు చేయండి పరిశుద్ధులకు తండ్రి సంయమాల పతి బలహీతలు ఉంటే కొట్టివే ప్రవ ఎలాంటి ఆటంకాల కొట్టి మాల ఇంకేమైనా కవరింగ్ ఉంటే ప్రావా మతపేమైనా కవరింగ్ ఉంటే తొలగించండి ప్రవ మీ అగ్ని మా హృదయంలు ఎప్పుడు మనుతులు ఉండాలా మీ స్వరం మా నుంచి బయటికి రావాలా సీఎం నుంచి మీ స్వరం వినబడాలా మనుషులకినైనా అది గంభీరంగా ప్రవ ఉరుము వల్లే స్వరం మేము ఉరుమాల ప్రవ అనేక చోట్ల ప్రవ్వ అనేకులు మీ స్వరానికి విని విధేత చూపించాల ఆ నీకులు వాళ్ళ జీతాలు మీరు సమర్పించుకోలేదు విశేషమైన కార్యాలు మా అందరి జీతంలో జరిగించండి ఏబీ మేము గ్రూప్ ప్రదర్శిస్తారు అందరూ మీరు ఆశ్రయించండి నూతనంగా అభిషేకించి మీ పేరు గొప్ప సాహసం పెట్టుకుని అయినా మీరు అక్కడ బహు సమీపం మేము సిద్ధపడాలా సిద్ధపడుకుంటే ఓ ప్రవ్వ మీ చిత్తాన్ని ఎరిగి ఉంటే మాకు శ్రమనైనా కాబట్టి ప్రవ్వ మీ స్వాత ప్రకటించాలా లేకుంటే మాకు శ్రమ ప్రవ్వ వాళ్ళ శ్రమ పొందుతున్నారు కానీ మాకు శ్రమనే ప్రవ్వ ఎందుకంటే మీరు మా శ్రమలో భరించిన సెలవు మీద అందరు శ్రమను భరించినారు క్రీస్తు కలిగిన మనసు అంటే అదే ప్రవ్వా ఈ రోజు మీ మనసు మేము పొందుకుని ఉంటే వాళ్ళ శ్రమలు పాలవుతుంటే మీరు చూస్తూ ఊరుకోలేదు ఈ రోజు మేము కూడా ఊరుకోం ప్రభావ చూస్తూ ప్రభా వాళ్ళకి సువార్త చెప్తాం ప్రవ్వా వాళ్ళందరి మీ చెంత నడిపిస్తాం ప్రభావ్వా మాకు ఆ జ్ఞానం వివేచన మాకు అనుగ్రహించండి మార్గాలు తెరవండి ద్వారాలు తెరవండి ఎటువైపు వెళ్ళాలో మీరు అన్నారు ప్రభావ కలని ప్రాంతానికి వెళ్ళారు మీరు కాబట్టి నేను మేము సువార్త చేయాలంటే ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి ప్రార్థనా పూర్వకంగా మేము ముందుకు వెళ్తున్నాంనైనా పత్తి స్థలాల్లో మీరు మమ్మల్ని నడిపించండి మీ మహిమను అక్కడ మేము చాటాలా ఏ సుకరిస్తున్నాము ఘనపచ్చబడాలా ఆ నీకులు మీ చెంత రావాలా అలాంటి సేవలు మమ్మల్ని నడిపించి ఆస్వాదించి బలపచ్చమని రాని మీరు ఆస్వాదించి బలపచ్చ మంచి ఆరేలు మాకు అందరికి అనుగ్రహించండి భయంకరమైన రోగాలను ఈ లోకంలో రాబోతున్నాయి ప్రవ్వా అంత భయంకరంగా ఉంది ప్రభు లోకమంతా ఈ లోకమే తారు మరైన గానీ ప్రవ్వ మీ కృప మమ్మల్ని విడిచిపోదన్నారు ఎన్ని శ్రమస్ వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా గానీ ప్రవ్వా వాటి అన్ని మేము జయించి మేము ముందుకు దుష్టుడు అనేక విధాలుగా మమ్మల్ని కొడుతున్నాడు ప్రవ్వా ఆర్థికంగా పత్తి దశలు అయినా కానీ ప్రవ్వ మీ సాయం మాకు అనుగ్రహిస్తున్నారు పతి ద్వారా మీ బిడ్డల ద్వారా బట్ అన్నింటిని బట్టి నీకు ఎంతో వందలు అర్పించుకోవడం నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం దేని విషయంలో మేము భయపడకుండా చింతించకుండా విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించి మీ వైపు చూస్తూ మా పరుగు మా గురి మేము పరిగెత్తాలా మా పిలుపును మేము సంపూర్ణంగా నిశ్చయం చేసుకొని జాగ్రత్త పడి ఆ నీకులు మిచ్చెంత నడిపించాలా అలాంటి సేవా జీతులకి మిమ్మల్ని నడిపించి మీ ఆకులకి మళ్ళీ అందరి సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ దేవాయసింహ ప్రభా సేవ ఎంతో భారంగా ఉన్నది మా ప్రభా దేవామ చేయాలి మా ప్రభా ప్రతి ఒక్కరి దేవ తమ తమ దేవాయస్మ ప్రభ సాక్షిగా నిల్ శిష్యులుగా చేయాలి ప్రతి ఒక్క దేవాలయ ప్రతి ఒక్క అద్భుత రీతి దేవ మీరే సాయం చేయండి మా ప్రభావ మీ మధ్య కాలశ్వరేవా ఎవరైతే ఇద్దరు నావారు అనుభవిస్తూ మా ప్రభావం ఇంకా ముందుకు సాగలని సాయం చేయండి తీర్చండి మా ప్రభా మీరే సాడు మా ప్రభావం దేవ విఘ్న చేసి దేవాలి మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో దేవా హష్మ ప్రభా నీకే మహిమ ప్రభావం చెల్లాలి మా ప్రభా మీరే దేవ గొప్ప దేవుడు మా ప్రభా దేవా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాలి మా తీసి మా దేస్మ మరొకసారి దేవాలను మేము కలుసుకొని ప్రవర్తించాలని సాయం చేస్తారని త్వరగా యేసుక్రీస్తునామం బట్టి వాక్యం చేత మీరు మాతో మాట్లాడినందుకు మీకు లెక్కలేనని వందనలు ఈస కృపైన తండ్రి దయగల రాజా యేసు ప్రభావెంతగానో వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచిన ప్రభా నిర్లక్ష్యమైన జీవితంతో మేము జీవించకుండా సంపూర్ణంగా ప్రభా మీ యొక్క వాక్యాన్ని ప్రభా ఎవ్రీడే నెంబర్ వేస్తూ మీ యొక్క ఆజ్ఞలన్ని కట్టడాన్ని పాటిస్తూ మేము ముందుకు నడిపింపబడాల మీ సాక్ష్యాల ద్వారా యేసు ఎంతో బలపరిచిన మీకు వందనలు తండ్రి ప్రభా మీ నామం మహిమార్థమై ప్రభావ ముందుకు నడిపింపబడాల మీరు మా యజమానుడు మీరు వచ్చి మమ్మల్ని లెక్క అడుగుతారు కాబట్టి మేము యథార్థంగా మేము జీవించాలా ఈ లోకంలో నిర్లక్ష్యంగా జీవించడానికి వీలేదేశ్రభా హెలోయ రాజా ఎంతో గొప్ప దేవుడు తండ్రి మీకు ఎంతో లెక్క కలిగిన వందనాల తీర్మానాలు చేసుకునే జీవితాలను ముందుకు నడిపించండి ఇంకా తీర్మానం చేసుకునే జీవితాలకి ప్రభా మీరు ప్రేరేపణ దయచేసి నడిపించండి ప్రభా మీ నామంకి యుగ మహిమ కలుగునిగాక గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించి మీరు అనంతరం వరకు మేము సిద్ధపడి ఉండాలా అనేకులను సిద్ధపరచాలా ప్రభా మోకరింపు జీవితమ్మకు దయచేయండి ప్రార్థన జీవితమ్మకు దయచేయండి ప్రభా వాక్యాలన్నీ గంటలు గంటలు ధ్యానించాలా ప్రభా దేవాలంటే జీవితమ్మకు దయచేయండి ప్రభావ మే కొరకు ప్రభావి లోకంలో మేము జీవించాలా ప్రభా అనేకులకి మాదిరిగా ప్రభా అనేకులని ప్రభావిత రక్షణ మార్గంలోకి నడిపింపబడ్డానికి ప్రభావ మేము జీవించాలా ప్రభా అలాంటి పరిశుధాత్మ శక్తి బలం మాకు దయచేయండి ప్రభా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభా ఎన్ని కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ ప్రభా హలేయ వాటిని చూసి ప్రభ మేము వెనుక వేయడానికి వెళ్లేదు యేసుక్రీస్తు నామంలో వాటి అన్నిటిపైన విజయాన్ని పొందుతూ ప్రభా మీ నామని మహిమపరుస్తూ ప్రభా హలేయ రాజా మీరు మమ్మల్ని నడిపించండి ప్రభా మేము నడిపింపబడాలా మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభా తోడుగా ఉండండి ప్రభా నీడగా ఉండండి ప్రభా యేసుక్రీస్తు నామం ప్రాధాన్యత తండ్రి ఆ మన ప్రభు ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ క్రేబీ ప్రేమి గున్న బ్రదర్శిస్త కుటుంబాలకి పిల్లలకి ఇంకెంతమంది రాలేదు కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడైండుగాక ఆ మెయిన్